వాదములేటికి వలసిన వారికి వేదము గలుగ వెళ్లివిరాయా దైవం ఒకడే భావింప భావింపలు భ్రాంతునికి వేవేలకు మరి విత్తు అది కావగ పూవగనమైనట్టు వాదములేటికి వలసిన వారికి వేదము కలుగగా వెళ్ళి విరాయా భువిసాకారము సాకారము పూర్ణజ్ఞానికి అవల నిరవయమూ మధమునికి ఆవలు కలిగి కా అష్టపుత్రులను భవములు శ్రీహరి పాలన కలిగే వాదము లేటికి వలసిన వారికి వేదము కలుగక వెళ్లి విరాయా శరణాగతియే శాస్త్రజ్ఞాని సర్వికర్మమే జడుని నిరతిశ్రీ వెంకట నిలయుమాయలివి ఇరవెరుగు వారికి హమే పరము వాదములేటికి వలసిన వారికి వేదముకలు గగ వెళ్ళి విరాయా